ఇత్తన సంఖ్య రెండు వందల ఇరవై ఆరు వేగిరేల విష్ణుడే ఇంత కుర్త నాదని ఇచ్చ బరగుటే బుటేగా తలపో తలేల తలపోతలేల దైవము గలుగగాను చలగియాతడే ఇన్ని చేసి గత ఇలనేడే నేడే పుట్టిన ఇంకా గలది గాద పలులోకాలు నడప భారము దేవునిరే చింతలిక నేల శ్రీపతి కలుగగాను మంతుకు గుట్టించానే మనుపుగాక వింత ఈ దేహము వేర ఈ ఇంద్రియాలు ఇంతట బ్రహ్మాండనాదుడిందరికినొకడే తిరులు కోరికేల శ్రీ వెంకటేశ్వరుడు కలడాతడే మనలగా చీగాక వెలసియాతని మాయే విశ్వమాతని ఉండినది తెలిపి రక్ష్యం చుటకు దికు దితడే